रजोगुण स्वभाव प्रभा रजोगुण स्वभा दा प्रभावि आचार्य शंकर विषेपशक्तिरजसक्रियात्मका यत प्रवृत्ति प्रसृता पुराणी रागाद्याभवती नि दुखाद ఏ మనసో వికారా ఈ త్రిగుణాలలో క్రియాస్వరూపాన్ని దాల్చేది రజోగుణం దీన్ని మాయ యొక్క విక్షేపశక్తి అంటారు దీన్నించే సకల సృష్టి ఉద్భవించింది మనోవికారాలైనటువంటి రాగద్వేషాలు సుఖదుఖాలు ఈ విక్షేపశక్తి యొక్క కార్యాలే కామ క్రోధోదంభ్యసూయాహంకారేర్ష్యా మత్స్య రాజ్యాస్తు ఘోరా మత్సరాజ్యాస్తు ఘోరా రాజసాహ సంప్రవృత్తి అస్మాదేశాద్రజో బంధహేతుోధం లో కపటం అసూయ గర్వం ఈర్ష పగ మొదలైన భయానక ప్రవృత్తులు రజోగుణం యొక్క ధర్మాలు ఈ గుణానికి వసుడైన మనిషి ప్రాపంచిక బంధాలలో చిక్కుకుపోతాడు తమోగుణం స్వభావం ప్రభావం శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణిలో తమోగుణం స్వభావం దాని ప్రభావం గురించి అంటూ ఏషా వృత్తిర్నామ తమోగుణశాసతే అన్యథ సైషా నిదానం పురుషస్ సంశ్రుతేక్షేపశక్తే ప్రవణస్ హేతు వస్తువు యొక్క యథార్థ రూపాన్ని కప్పివేసి వేరే విధంగా కనపడేటట్లు చేసే శక్తి తమోగుణాన్ని దీన్ని ఆవృతి లేదా ఆవరణశక్తి అని కూడా అంటాం ఇది జీవాత్మను జనన మరణ సంసార చక్రంలో పడవేసి విక్షేపశక్తి రజోగుణం యొక్క కామక్రోధాదుల ప్రవాహంలో కొట్టుకుపోవటానికి కారణభూతం అవుతుంది ప్రజ్ఞావాన్ పండితోపి చతురోప్యత్యంత సూక్ష్మార్థ వ్యాలూస్తమసా నవేత్తి బహుధ సంబోధితో స్ఫుటం భ్రాంత్యా సాధు కలయత్యాలంబతే తద్ ప్రబలదురంతతమసక్తిహత్యావృతి ఎంతటి పండితుడైన ఎటువంటి ప్రజ్ఞావంతుడైనా ఎంతో సూక్ష్మదృష్టి కలిగిన చతురుడైనా తమోగుణం యొక్క ఆవరణ శక్తి చేత కప్పబడి స్వస్వరూపాన్ని తెలుసుకోలేక దేహమే తనని నమ్మి ప్రవర్తిస్తూ ఉంటాడు శృతులు స్మృతులు అనుభవాలు వీటన్నింటి చేత పలుమార్లు విస్పష్టంగా బోధింపబడినా ఆ భ్రాంతిని పోగొట్టుకోలేడు ఈ ఆవృతి ఎంత ప్రబలమైనదో కదా అభావన విపరీత భావన సంభావన విప్రతిపత్తిరస్ సంసర్గయన విముంచువం విక్షేపశక్తి క్షపయ్యజస్రం సత్యాసత్యాలను అర్థం చేసుకోలేకపోవటం లేదా తప్పుగా అర్థం చేసుకోవటం ఆత్మయందు విశ్వాసం లేకపోవటం ఆవరణ శక్తి తమోగుణం వల్ల కలుగుతాయి ఈ ఆవరణ శక్తి సత్య విషయాలను కప్పిపుచ్చగా విక్షేపశక్తి రజోగుణం అసత్య విషయాల మోహం కలిగించి సంసార దుఃఖంలో పడవేస్తూ ఉంటాయి అజ్ఞానమాలస్ జడత్వ్రా ప్రమాదమూఢత్వముఖాస్తమోగణ ప్రయొక్తో నహి వేత్తికి నిద్రాలు స్ంభవదే తి అవివేకం బం జడ నిద్రా అజాగ్రత్త మూర్ఘత్వ మొదలైన అన్ని తామసికలక్షణాలు ఈ గుణాలు కలవాళ్ళకి ప్రాప్తి అసంభవం అట్టివాడు నిద్రించేవాని వలే లేదా స్తంభం వలే కదలక మెదలక ఉండును సత్వగుణం స్వభావం ప్రభావం శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో సత్వగుణం స్వభావం ప్రభావం గురించి చెబుతూ ఉన్నారు సవ విశుద్ధం జలవత్తాపి్యామిళివా శరణాయ కల్పతే ఎత్రత్మబింబ ప్రతిబింబిత ప్రకాశయత్కర్క ఇవాఖిలం జం శుద్ధజలంలో ఒకటి రెండు నలకలు ఉంటే ఆ నీటిని సులభంగా తాగేందుకు వీలుగా చేయవచ్చు అట్లాగే సత్వగుణంలో స్వల్పంగా రజస్తమో గుణాలు మిళితమై ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మ వైపు పయనించగలదు సూర్యబింబం అఖిల జగత్తును ప్రకాశింపచేస్తున్నట్లుగా అటువంటి సత్వగుణ బుద్ధిలో ఆత్మ ప్రతిఫలించి అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుంది మిశ్రస్ సత్వీ ధర్మా స్వమాని తమా శ్రద్ధ చ భక్తి ముముక్షుతీ సంపత్తి రసన్ నివృత్తి ముందు శ్లోకంలో చెప్పబడిన సత్వగుణం యొక్క లక్షణాలు అహంకారం గర్వం లేశమాత్రమైనా లేకపోవటం యమనియమాలను పాటించటం శ్రద్ధ భక్తి ముముక్షుత్వం అహింసా సత్యవ్రతం అక్రోధం అంటే కోపం లేకపోవటం మొదలైన దైవి సంపత్తిని కలిగి ఉండటం అనిత్యమైన దేహేంద్రియాలపై విముఖత విశుద్ధ సత్వ ప్రసాద స్వాత్మానుభూతి పరమాప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్టా యనందరం సమృద్ధతి రజస్తమో గుణాలు ఏమాత్రం మిళితం కాని శుద్ధసత్వం యొక్క లక్షణాలు చిరునవ్వుతో మోము తాను ఆత్మస్వరూపముని అర్థం చేసుకున్న ఆత్మానుభూతి పరమ ప్రశాంతత నిత్య సంతోషం ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండటం ఆత్మానుభూతి వల్ల కలిగిన ప్రహర్షం లేదా పారవశ్యం ఆత్మయందు అనన్యభక్తి వీటిని కలిగిన జీవాత్మ అంతులేని అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తాడు కారణ శరీరం స్వభావం శంకర భగవత్పాదుల వారు కారణ శరీర స్వభావాలను వివరిస్తూ ఉన్నారు అవ్యక్తమేత త్రిగుణిరుక్తం తత్కారణం నామరీరమాత్మన సుషుప్తిరేత విభక్త్యవస్థ ప్రళీన సర్వేంద్రియ బుద్ధివృత్తి సత్వరజస్తమో గుణాల యొక్క మిళితాన్నే అవ్యక్తం అంటారు ఇది ఆత్మశరీరాన్ని దాల్చటానికి లేదా జీవాత్మగా మారటానికి కారణం అవుతున్నది జీవాత్మకు సుషుప్తి గాఢ నిద్ర అనే ప్రత్యేకమైన అవస్థలో శరీర స్పృహ ఏమాత్రం ఉండదు అజ్ఞానం ఆవరించటం వల్ల ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి కానీ ఇది సమాధి స్థితికి పూర్తిగా వ్యతిరేకమైంది సుషుప్తిలో పరబ్రహ్మం యొక్క ఎరుకే ఉండదు కానీ సమాధి స్థితిలో ఇంద్రియ వ్యాపారాలన్నీ పరబ్రహ్మంలో లీనమైపోతాయి సర్వప్రకారమితి ప్రశాంతిర్బీజాత్మనావస్థితిరే బుద్ధే సుషుప్తిర్రాకిల ప్రతీతి కిచిన్న వేద్మీతి జగత్ప్రసిద్ధే సుషుప్తి అనే అవస్థలో ఇంద్రియజనిత జ్ఞానం నేను అనే అహంకారం మొదలైన శరీరధర్మాలన్నీ నిద్రాణస్థితిలో ఉండి స్పృహ ఉండదు బుద్ధి బీజరూపంలో అణిగి ఉంటుంది అందువలన గాఢ నిద్రపోయిన మనిషి నాకేమీ తెలియలేదు చక్కగా నిద్రపోయాను అని చెప్పటం లోకానుభవమే అనాత్మ వర్ణన శంకర భగవత్పాదుల వారు అనాత్మను వర్ణిస్తూ ఉన్నారు దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారీయా సుఖాయ వ్యోమాదిభూతిల విశ్వమవ్యక్తపర్యంతమిద్యనా శరీరం వివిధ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచప్రాణాలు మనస్సు అహంకారం సుఖదుఃఖాలు రాగద్వేషాలు పంచభూతాలు చరాచర విశ్వం మొత్తం త్రిగుణాల కలైక అయిన అవ్యక్తం ఇవన్నీ కూడా అనాత్మ అంటే ఆత్మకు సంబంధించినవి కావు ఆత్మకు సంబంధించని వస్తువులేనని గ్రహించాలి మాయా మాయా కార్యం సర్వం అహదాదిదేహపర్యంతం అసదిదమన ఆత్మతత్వం విద్ది రుమరీచిక ఆకల్పం స్వభావ రాశి అంటే సృష్టి యొక్క మేధస్సు లేదా మహత్తు మొదలుకొని స్థూల శరీరం దాక ప్రతిది మాయ యొక్క ప్రభావమే ఎండమావులలో నీరు లేకపోయినా నీళ్లు ఉన్నట్టు గోచరిస్తుందో అట్లాగే ఈ మాయాకల్పిత జగత్తు మిథ్య నిజంలాగానే కనిపిస్తుంది ఆత్మస్వరూపం स्वभाव शंकर भगवत्व आत्मा आत्मस्वरूप स्वभाव विविस्तर अधते संप्रवक्ष्यास्वरूप परमात्म यदिज्ञा नरो बंधा मुक्त कवल्यमशुते इपड़ू पर అంతరాత్మ లేదా ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని గురించి అనీకు చెప్పబోతున్నాను దీన్ని ఎరిగినటువంటి నరుడు ఈ ఆత్మ గురించి తెలుసుకున్నటువంటి వాడు బంధ విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు అస్థి స్వయం నిత్యమహం ప్రత్యలంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ నేను నేను అన్న అహంభావనానికి మనకు కలిగిస్తూ అహంభావనను మనకు కలిగిస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాత్రయానికి సాక్షి మాత్రమై పంచకోశాలకు భిన్నమైన సర్వస్వతంత్ర వస్తువు ఆత్మ ఒకటి కలదు ఆత్మ ఒకటి ఉన్నది యో విజానాతి సకలం జాగ్రత్స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావమావమహమియం ఆత్మకు అవస్థాత్రయంలో జరిగే ప్రతి విషయం బుద్ధి వృత్తులు బుద్ధివృత్తులు చేసే వివిధ కార్యాలు అంటే బుద్ధి వల్ల కలిగే మంచి చెడు భావాలు పూర్తిగా తెలియ పూర్తిగా తెలుస్తాయి ఆ ఆత్మయే మనం నేను అనుకునే అహంకారానికి పూర్వరంగం అంటే మూలం యశ్యతి స్వయం సర్వ్యం న పశ్యతి క్చన యేతయతి బుద్ధ్యాది నద్యం చేత ఆత్మ సర్వాన్ని స్వయంగా గమనిస్తూ ఉంటుంది కానీ ఆ ఆత్మను ఎవరూ చూడలేరు బుద్ధి మొదలైన సకల జడపదార్థాలకు చేతనత్వాన్ని కలిగించేది ఆ ఆత్మయే స్వయం ప్రకాశకమైన ఆ ఆత్మకు అవేవి చేతనత్వాన్ని కలిగించలేవు ఏ నీశ్వదం వ్యాప్తం ఎన్న వ్యాప్నోతికించన ఆభారూపమిదం సర్వం ఎంభాంతమనుభాత్యయం ఆత్మ ఈ విశ్వాన్ని వ్యాపించి ఉంది ఆ ఆత్మను ఆవరించగలిగిన మరొక వస్తువులేనేలేదు జగత్తులోని మిగిలిన వస్తువులన్నీ ఆ ఆత్మ వల్లే భాషిస్తున్నాయి కానీ దానిని భాసింపజేసేది మరొకటి లేదు ఎస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ విషయూ స్వకీయూ వర్తంతే ప్రేరిత కేవలం ఆ సన్నిధానం వల్ల ఆత్మచేత ప్రేరణ పొంది శరీరం వివిధ అంగాలు బుద్ధి తమ తమ వ్యాపారాలను సేవకుల్లాగా నిర్వహిస్తున్నాయి అహంకారాదిదేహాంత విషయాశ్చుఖాదయ వేద్యంతే ఘటవద్యేన నిత్యబోధస్వరూపిణ వెలుతురులో రకరకాల కుండల భౌతిక స్వరూపాలను గుర్తించగలిగినట్టు అహంకారం నుండి దేహం దాకా ఉన్న వివిధ ఇంద్రియాలు సుఖదుఖాదుల యొక్క నిజస్వరూపాలను ఆ ఆత్మ యొక్క ప్రకాశం వల్ల తెలుసుకోవచ్చు ఎందుకంటే పరమజ్ఞానం యొక్క సారం ఆత్మయే కదా యేషోంతరాత్మా పురుషపురాణో నిరంతరాఖం సుఖానుభూతి సదైక రూప ప్రతిబోధమాత్రోేషిత వాగసవచ్చర ఈ ఆత్మా నిరంతర అఖండ సుఖానుభవస్వరూపుడు అనాది నుండి ఉంటూ ఏ మార్పులు లేని శాశ్వతుడు వివిధ మనోవ్యాపారాల ద్వారా వ్యక్తమవుతూ ఇంద్రియాలను ప్రాణాలను నియంత్రిస్తున్నాడు అత్ర సత్వాత్మనిధి గుహాయామవ్యాకృతకాశ ఉకాశ ఆకాశ ఉచైరవివత్ ప్రకాశతే స్వేజస విశ్వమిదం ప్రకాశయన్ ఆకాశంలో సూర్యుడు తన తేజస్సుతో ప్రకాశిస్తూ స్థావర జంగమ రూప సకల విశ్వాన్ని ప్రకాశింపజేసినట్లు ప్రత్యేగాత్మ సత్వగుణంతో నిండిన బుద్ధి యొక్క అంతరాళంలో అవ్యక్త రూపంలో ఉండి మనోహరమైన భాషంతో వెలుగొందుతూ ఉంటుంది జ్ఞాతమనోహం కృతి విక్రియా దేహేంద్రియ ప్రాణకృత క్రియాణ అయోగ్నివత్నను వర్తమానో నేష్టతే నో వికారో తికించన మనస్సు యొక్క అహంకారం యొక్క పోకడలను గమనిస్తూ శరీరం దాని అంగాలు వివిధ ప్రాణాల యొక్క వ్యవహారాలను ఆత్మ నడిపిస్తూ ఉంటుంది ఒక కొడవలిని ఎర్రగా కాల్చినప్పుడు ఆ కొడవలి రూపంలో అగ్ని కనిపించినా నిజానికి అగ్నికి రూపం లేదు వస్తువులు కమ్మరి దెబ్బలకు రూపాంతరం చెందుతాయి కానీ వాటి రూపంలో కనిపించే అగ్నిలో ఏమాత్రం మార్పు రాదు అదేవిధంగా ఆత్మ తన సమక్షంలో జరిగే వివిధ క్రియలను సాక్షిమాత్రుడై అసంగుడై నడిపిస్తూ ఉంటాడు నయతే నోమ్రియతేనర్ధతేతి నిత్య విలీయయమానే వముష్మియతేం ఇవాంబరస్వయ ఆత్మక జనం మరణం ఎదుగుదల క్షీణించటం మార్పుచందటం మొదలైనవి లేనే లేవు ఒక కుండ తెరిచినప్పుడు లోపల బయట ఆకాశంతో నిండి ఉంటుంది ఒక మూతతో ఆ కుండను మూసినప్పుడు లోపలి ఖాళీ ప్రదేశం ఆకాశం యొక్క ధర్మాలనే కలిగి ఉంటుంది కానీ వేరే పదార్థంగా మారదు లేదా నశించదు అదేవిధంగా ఆత్మకు మార్పు వినాశం లేవు ప్రకృతి వికృతిభిన్న శుద్ధోధస్వ సదసదిదమశేషం భాసయన్ నిర్విశేష విలసతి పరమాత్మా జాగ్రదిష్వస్థ స్వహమహమితి సాక్షాత్సాక్షిపేణ బుద్ధే మనం చూసే చరాచర ప్రపంచానికి మూలం ప్రకృతి జ్ఞానస్వరూపుడైన పరమాత్మ ప్రకృతి కంటే ఎంతో ఉన్నతుడు మనం ఉన్న వస్తు ప్రపంచాన్ని భావప్రపంచాన్ని భూతుడై ఆ పరమాత్మే ప్రకాశింపచేస్తున్నాడు మనలో ఉండే అహంకారానికి ఆధారమై మనకు నేను అనే భావనని కలిగిస్తున్నాడు ఆత్మజ్ఞానం శంకర భగవత్పాదుల వారు వివేక ఆత్మ ఆత్మజ్ఞానం గురించి వివరిస్తూ ఉన్నారు నియమితమనసాము స్వమాత్మానమాత్మన్యమహమితి సాక్షాద్విధి బుద్ధిప్రసాదత్ జని మరణతరంగాపార సంసార సింధుం ప్రతర భవకృతార్థో బ్రహ్మరూపేణ సంస్థ నీ బుద్ధిని నిర్మలం చేసుకొని ఏకాగ్రచిత్తంతో నీలోని ఆత్మను అనగా అహంశబ్దంతో తెలియబడే వస్తువును తెలుసుకోము అది నీవేనని తెలుసుకొని జనన మరణ సంసారాన్ని దాటి బ్రహ్మైక్యాన్ని పొంది తరించు